ఒక ఆయన ప్రపంచ సారతంత్రము అనే ఒక పుస్తకం అనుకుంటు ప్రపంచ సారతంత్రము నేను ఏదైనా పుస్తకం ఏవేవో ఉపాసనలు కొన్ని విషయాలు ఉంటాయి కొన్ని అసందర్భ విషయాలు అన్ని రకాలు ఉంటాయి ఇది శంకరాచార్య విరచితము అని ఉంటుంది నాతో అలా అంటే నేను మాట్లావలసి అబ్బాయే శంకరాచార్య నేను ఉంటే ప్రేమతో అన్నాను శంకరాచార్యులు ఇలాంటివన్నీ రాయరు అది శంకరాచార్యులు అంటారు చాలామంది ఉన్నారు శంకరాచార్య ఎవరో ఎవరో మరో శంకరాచార్యులు రాసుకుంటారు అని నేను కాదు ఆది శంకరాచార్యమైన చిత్తంబం చూడు అని నాకు దూషించారు అంటే అలాగే బ్రిధి చేస్తారులేండి దాన్నే మహాభాగ్యం శంకరులు అలాంటి అలాంటి ఉపాసనలన్నీ ఆయన చెప్పరు ఆయన భాష లేరు ఆయన పద్ధతి వేరు అని నేనంటే ఆయన కోపం వచ్చిందండి ఏ ఆయన కోపం వచ్చింది సజ్జను సరే నేను కోపం వస్తుందని తెలియక నేను అన్నాను తేడా వివేకం శంకర్లు రాసిన వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని అలాగా రెండింటినీ విడివిడిగా చెప్పొచ్చు ఈ పద్యం ఉంది ఒకడు రాజు భోజన దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పాడు ఓ వేద పండితు భోజనందేహి రాజేంద్ర ఘృతస్సు ఉపసమన్వితం మహారాజా పప్పు నెయ్యితూ కూడినటువంటి భోజనాన్ని పెట్టు అని ఫస్ట్ హా రాజు విన్నాడు శ్లోకం విని రెండో భాగం రెండవ సగం పూర్తి చేయి అన్నారు అంటే మాహిషంచ శరత్ చంద్రికా ధవళందధి అని చెప్పారు శరచంద్ర శరత్కాల చంద్రుని యొక్క వెన్నెల వల్ల తెల్లనైన గడ్డ కూడా వెయ్యి అని ఉండేదాన్ని ఆయన అన్నారు నువ్వు సత్యం చెప్పకపోతే తల తీసేస్తా మొదటి పార్టీ నీది రెండో పార్టీ ఎవరితో చెప్పు అని అడిగారు భోజ మహారాజు అయితే క్షమించు మహారాజా మీరు తల కాస్తానంటే చెప్తాను అంటే నీ తల కాస్తాను సత్యం చెప్పు అయితే కాళిదాసు మహాకాజు మేము అడిగేవాడి ఆయన రాజువే అంటే సరే కాళిదాసు మీకు ఆయన అంతటి ఉపకారం చేసేది కాబట్టి ఆయన చేసిన ఉపకారాన్ని ఏందుకు కాదని అది ఒక్కొక్క అక్షరానికి పది మొహిరీల రూపంలో నూట అరవై మొహిరీలు ఇచ్చేశాడు కుటుంబం సెకండ్ పార్టీకి పై పార్టీకి ఒక మొహిరీ కూడా ఇవ్వాలి అది కథ ఆ రకంగా శంకరుల శ్లోకములు అంది అలా స్పష్టంగా తెలుస్తూ కాబట్టి ఆకాశము పరమార్థత కృష్ణ రక్త నా నేను కర్తభోక్త అని భ్రమ వీడికి కలిగింది కదా అని ఆత్మ పరమార్థంగా కర్త భోక్త అయిపోయి పరమాత్మ నుంచి సపరేట్ అయిపోయి అలా సపరేట్గా ఏముండదు అదే ఆ వివేకం అలాగే ఉంటుంది అతన్న పండితై బ్రహ్మస్వరూప ప్రతిపత్తి విషయ బ్రహ్మణ అంశాంశి ఏకదేశకదేశి వికార వికారిత్వకల్పన కార్య అండ్ కార్య అంటే నార్య అని అర్థం కార్య చేయకూడదు ఎవరు పండితులు పండితులు చేయకూడదు పండితులు అంటే జ్ఞానము గలవారు తెలివితేటలు గలవారు వివేకము నాను శోచి పండిత కళ్ళు పండితులు అంటే పండిత శబ్దానికి నిర్వచనం గతాశం నగతాశ్చ నాను శోచి పండిత ఎవళ్ళైనా దేహత్యాగం చేశారు అంటే పండితులు ఓహో అలాగా అంటారు అంతేకాని శోకించారు ఎవళ్ళు ఎవళ్ళైనా సరే శోకించం ఎందుకంటే శోకిస్తే వాడు పండితులే కదా ఎందు ఎందుకంటే చూడండి ఏదో కాలో విరిగిందో చేయ విరిగిందో అంటే శోకిస్తాం శోకించేందుకు సందర్భం ఉంది ఎందుకంటే వాడు మిగిలి ఉన్నాడు చెయ్యకాలో ఏదో విరిగి కష్టపడుతున్నాడు పాపం శోకించడానికి అవకాశం సింపతైజ్ చేయడానికి అవకాశం ఉంది దేహ ఛాలెంజ్ చేసేటంటే కృతార్థులైపోయాడు ఇంకా దాని గురించి చింతించడానికి అవకాశమే లేదు ఎలా ఉన్నారు ఇండి మహాత్ములు యొక్క దృష్టి ఎలా ఉంటుంది ఇంకో దృష్టి చెప్తా అది విని మీరు ముక్కు మీద వేరేసుకుంటారు బయట ఎక్కడైనా చెప్తే పొలిటికల్లీ ఇన్కరెక్ట్ రిమార్క్ కూడా ఉంటుంది అదేమిటంటే ఒకడు మర్దర్ చేశాడు ఏమంటే వాడిని పట్టుకున్నారు ఈ మహాత్ముడు అయ్యో పాపం వీడికి ఎన్ని కష్టాల్లో పడ్డాడో అని ఈ మర్దర్ చేసిన వాడిని ఈయన సింపటైజ్ చేసుకున్నాడు అప్పుడు ఎవరో అడిగారు చచ్చిపోయిన వాడిని సింపతైజ్ చేయడం మానేసి వీడిని చేసిన వాడిని సింపటైజ్ చేస్తావేమిటారు అంటే ఆయన చచ్చిపోయిన వాడిని సింపతైజ్ చేయడం ఎందుకు వాడు కృతార్థుడు వాడు దాచేశాడు ఈ వీడు బిగిలిపోయాడు వీడికి పండించి వీడిని ఉరితీసే వరకు కూడా పదేళ్ళు పన్నెండేళ్ళు జైల్లో పెట్టి ఆ తర్వాత ఉరి పాపం వీడిని సింపటైజ్ చేయాలి తప్ప చసిపోయిన వాడిని సింపటైజ్ చేయకుంట్లేదు పెడారు ఇది ఎలా ఉంది ఈ వాదం ఇది ఎక్కడైనా బయట జనాలు ఒప్పుకోవాలి పండిత సో పండితులు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో బ్రహ్మస్వరూప ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం తెలుసుకోవడం సో బ్రహ్మ యొక్క స్వరూపం ఇట్టిది అని తెలుసుకునే సందర్భంలో ఈ మిస్టేక్స్ చేయకూడదు నా కార్య ఈ మిస్టేక్స్ చేయకూడదు మూడు మిస్టేక్స్ చెప్పారు ఇవి చేయకూడదు ఏమిటి జీవుడు బ్రహ్మ యొక్క ఒక మొక్క వీడు బ్రహ్మ పెద్దది రెండు రోజు జీవుడు వచ్చాడు అంశ ఆ మిస్టేక్ చేయొద్దు ఏమంటే మొక్క విడిపోలేదు ఆ బ్రహ్మ ఎండే వీడు ఓ మూల ఒదిగి ఉన్నాడు అంశాంశి భావము ఏకదేశ ఏకదేశి భావము బ్రహ్మ అక్కడ ఉన్నాడు వీడిక్కడ ఉన్నాడు అదే అంశాంశి భావం అక్కడ ఇక్కడ అంతా బ్రహ్మే ఉన్నాడు ఓ మూల వీడు ఒదిగి ఉన్నాడు ఇది ఏకదేశ ఏకదేశి భావం తర్వాత వికారిత్వ వికార భావము అంటే పరమాత్మలో చిన్న వికారం వచ్చి వికారం అంటే మార్పు పాలల్లో వికారం వస్తే పెరుగవుతుంది భూమిలో వికారం వస్తే చవిటి నేల అవుతుంది ఉషర భూమి అంతా పంట భూమి ఓ ఓ ఎకరం భూమి దగ్గర పడిపోయింది అది ఆ రొంత భాగము చవిటి అయింది ఆ రకంగా అంతా పరమాత్మే కానీ జీవుడి దగ్గరికి వచ్చేప్పటికి మటుకు సంసార వచ్చేప్పటికి ఆ పరమాత్మలోనే వికారం వచ్చి సంసార అయ్యాడు అని వికారత్వాన్ని కల్పించుట వికారి పరమాత్మ జీవుడు వికారము ఏకదేశి పరమాత్మ జీవుడు ఏకదేశము అంశి పరమాత్మ జీవుడు అంశము ఇవి యథార్థంగా ఇటువంటి విభాగాన్ని కల్పించుట అనే పొరపాటు పండితులు చేయవద్దు నార్యా ఇవి ఇవన్నీ కూడా కల్పితములైనటువంటి విభాగముడు మాత్రమే సర్వకల్పనాపనయనార్థసారపరత్వాత్ సర్వోపనిషదాం నన్ను ఎవరిలో అడిగారు మీరు వేదాంతంలో ఏం చెప్తారు అని అడిగారు వాట్ ఈజ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ దట్ యు ఇంపార్ట్ టు యువర్ స్టూడెంట్స్ అంటే నేను చెప్పాను వీ డు నాట్ ఎనీ నాలెడ్జ్ మరి ఏం చేస్తారయా మీరంటే వాళ్ళు పెట్టుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్నంతని డిమాలిష్ చేయటమే మా పని Where the greatest learning is the unlearning process what you do is unlearning ipudi ikkadku vacharu ankonnaa meru class ikkadigante ikkadikana uruke sandarbhalu vatte samyavahaa maatrangaa yen antunnaanu meru ikkadku vacharu ankonnaa ikkade raaga mundu guru shukra guru shani ilaaga meru anukuntaru ikkadku vaste adi demolish aipod let us hope so let us hope so ఇక్కడికి రాకముందు నా నక్షత్రం మంచిది కాదు నాదేమో మనుష్య నక్షత్రం వాడిది దేవ నక్షత్రం ఇంకోటిదేమో అసుర నక్షత్రం నక్షత్రం మంచిది కాదు అని మీరు అనుకునే ఉండొచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత నక్షత్రం గురించి నీకేం తెలిసే నక్షత్రం అంటే ఏమిటనుకుంటున్నాం అని నక్షత్రం గురించి పెద్ద కథ చెప్పి దేవాలేదు అసురాలేదు ఇవన్నీ కూడా కల్పనలే పోయినా ఇక్కడికి రాకముందు కుక్క శుకరం మంచిది పిల్లి శుకరం మంచిది కాదు కరెక్ట్ అది నేను చెప్పింది కరెక్ట్ కుక్క ఎదురొస్తే మంచిది పిల్లి ఎదురొస్తే చెడ్డది ఇక్కడ ఈ వేదాంత పాఠం అయిన తర్వాత ఏమైంది అది పోయింది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారా అన్లర్న తర్వాత నేను పుట్టాను బిట్టుతాను అని ప్రతి మనిషి నిశ్చయించుకుని వేదాంతానికి వస్తాడు ఇక్కడ ఏం నేర్చుకుంటాడు అజహ అమరహ నువ్వు పుట్టలేదు నువ్వు గిట్టబోగు నువ్వు గిట్టబోగు అన్లెర్నింగ్ ప్రాసెస్ ఇంకా డీప్గా పోతే నేను కర్త భోక్త యు ఆర్ నాట్ కర్త యు ఆర్ నాట్ భోక్త అన్లర్నింగ్ ప్రాసెస్ ఉపనిషత్తులన్నీ లాగే ఉంటాయి సర్వోపనిషద ఈ సర్వ కల్పనలు ఎన్ని విధములైన కల్పనలు మానవుడు చేసి కూర్చుంటాడో తొలగించుటయే ఉపనిషత్తుల యొక్క ప్రధాన ప్రయోజనము అర్థం అంటే ప్రయోజనం సార అంటే ఆ ప్రయోజనం యొక్క సారము ఇంకా విషయాలు చెప్తారు కానీ ఉపనిషత్తుల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనిషి తన స్వరూపాన్ని గురించి చేసుకున్న కల్పనలు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి త్రోసిపుచ్చుంటాయే దాని సారము మీరు ఇంకొకటి గమనించాలి నేను చెప్పాను సదసర్లు మీరు గమనించే ఉంటారు కూడాను ఈ దీంట్లో ఇక్కడ సమస్య ఏమిటంటే తన గురించి చేసుకున్న కల్పనలను త్రోసిపచ్చడంతో ఆగదది జగత్తు గురించి చేసుకున్న కల్పనలను కూడా త్రోసిపచ్చడా ఉంటుంది అది మీ గురించి మీకు ఏ కల్పన ఉంటుందో దానిని బట్టి జగత్తు యొక్క స్వరూపం నిర్ధారింపబడుతుంది ఎందుకంటే మనిషే సంతోషంగా ఉన్నప్పుడు జగత్తు ఓలా దుఃఖంలో ఉన్నప్పుడు జగత్తు ఇంకోలా నాకు జెట్లాగ్లో ఉన్నప్పుడు జగత్తు ఒకలా కనపడుతుంది జెట్లాగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగత్తు ఇంకోలా కనపడుతుంది మామూలుగా వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంది జెట్లాగ్ వైరాగ్యం అని ఒకటి నేను ప్రతి సంవత్సరం అనుభవిస్తూ ఉంటాను జెట్లాగ్ వైరాగ్యం ఆ జెట్లాగ్ పీరియడ్లో ఎవరైనా ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారండి అమెరికా అంటే వేరే వేషంగా ఉందే మీ అమెరికా లేదు ఏమైనా వీళ్ళోదను కానీ కోపడతా కూడా గెట్ లాగ పోయిన తర్వాత ఎప్పుడు వస్తున్నారంటే ఆలోచించి ఇంకా ఆలోచించాలన్న చూడని అప్పుడే మార్పు వచ్చేస్తుంది కాబట్టి మనిషికి కనపడే లోకము తన గురించి తనకి ఉన్న కల్పనల్ని బట్టి లోకము కనపడుతుంది కాబట్టి తన గురించి తనకున్న కల్పనలను త్రోసిపుచ్చటం ద్వారా లోకము గురించి ఉండే కల్పనలు కూడా త్రోసిపుచ్చబడతాయి అప్పుడు మీకు లోకము యొక్క యథార్థ స్వరూపం అవగతమవుతుంది అంతటితో రాగదు దీవుడు దేవుడు దేవుడు సర్వజ్ఞుడు ఎందుకని వీడి గోపసంత జ్ఞానం ఉంది కనుక దేవుడు దయామయుడు ఎందుకని వీడికి దయ కావాలి కనుక దేవుడు శక్తిమంతుడు ఎందుకని వీడు వీడికి శత్రువు ఎవడో ఉన్నాడు ఇప్పుడు ఆ శత్రువులను నశింపజేయాలి కనుక దేవుడు చేతిలో కత్తి ఉంటుంది షూలం ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది ఎందుకని ఎందుకనంటే వీడి శత్రువులను ఆ దేవుడు నశింపజేయాలనే అభిప్రాయం దేవుడు డిస్కో డ్యాన్స్ చేస్తాడు ఎందుకని వీడి చేస్తున్నాడు కనుక డిస్కో గణపతి అని ఉంది డిస్కో గణపతి దేవాలయం డిస్కో గణపతి ఆ గణపతి డిస్కో డిస్కో అని ఓ డ్యాన్స్ ఉంటుంది కదా అదో డ్యాన్స్ వేరు ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆయన గణపతి ఈ డిస్కో గణపతి బాంబేలో ఉంది ఎందుకని ఈ బాంబేలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ డిస్కో డ్యాన్స్ ఏవో డ్యాన్స్లో అవి చేస్తారుగా అంచేతనే డ్యాన్స్ దేవుడి పేరుతో డ్యాన్స్ చేస్తున్నారంటే కొంచెం నేను కొంచెం తటపటాయిస్తా అబో ఇది కొంచెం అనుకూలంగా లేదని నా ఎందుకంటే దేవుడి పేరుతో డ్యాన్స్ చేస్తున్నాడంటే అది ఎక్కడి నుంచో ఎక్కడికో పోతూ ఉంటుంది ఆ డైరెక్షన్ ఎటుపోయినా పోవచ్చు ఇలా ఇలా ఊగుతూ నడిచి ఎటు వెళ్తాడంటే ఏం చెప్తావు తెలియ వీటికి డిస్కో అంటే ప్రీతి కొంతమంది డిస్కో అంటే ప్రీతి కాబట్టి వీళ్ళందరూ కూడా గణపతి పేరుతోటి డిస్కో గణపతిని గణపతికి అనేక గణపతులు ఉన్నాయి ఓ గణపతి నెమల మీద కూర్చుంటాడు ఇంకో గణపతి భూగోళం మీద కూర్చుంటాడు అలా గణపతులు రకరకాల గణపతులు లేవు అలాగే ఇటు డిస్కో గణపతి డాన్సింగ్ గణపతి వచ్చింది తర్వాత డిస్కో గణపతి వచ్చింది నటరాజి గణపతి వచ్చి డిస్కో గణపతి వచ్చింది కాబట్టి డిస్కో గణపతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది వీడికి డిస్కో ప్రియుడు కనుక డిస్కో గణపతి వచ్చాడు గర్బ అంటే కూడా తెలిసినా గర్బ గుజరాత్ సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది డ్యాన్స్ అది చాలా ప్రాచీనమైన క్లాసికల్ డ్యాన్స్ డిస్కో గర్బ అని ఉంది నేను చూశాను ఆ డ్యాన్స్ డిస్కో గర్బ అంటే గర్భాన్ని డిస్కో రూపంగా వీడు మార్చిస్తాడు గర్బ అంటే శ్రీకృష్ణుని పొగుడుతో చేసే డ్యామిషన్ అని డిస్కో అంటే దాని అభిప్రాయం నా అభిప్రాయం ఏమిటంటే వీడికి తన ఎందున్న కల్పనలు అని ఎన్నున్నాయో వాటన్నిటినీ దేవుడి మీద పెడతాడు దేవుడు నిలువుబొట్టు పెట్టుకుంటాడంటాడు అప్పుడు ఓ పురాణంలో దేవుడు నిలువు కొట్టు పెట్టుకుంటాడని రాశ ఉంటుంది ఊర్ధ్వపుండ్రధర అని ఉంటుంది అంటే అర్థం ఏంటి ఈ రాసిన ఆయన నిలువ కొట్టి పెట్టుకున్నాడు అని ఇది నిలువ కొట్టు పెట్టుకుంటాడు ఇది నిలువ పుట్టినట్టే ప్రీతి కూడా అంటే నేనంటాను దేవుడు నిలువ కొట్టి పెట్టుకోడండి విభూతి పెట్టుకుంటాడు చక్కగా అడ్డంగా అని నేనంటాయి తన స్వరూపం గురించి సకల కల్పనలను తీసేస్తే దేవుడు చిన్మయుడుగా ఉంటాడంటే చిన్మయుడు ఏజోమయుడు చెన్మయుడును నథింగ్ మోర్ నథింగ్ లెస్ అది ఉపనిషత్తుల యొక్క ప్రయోజనం అది అతల్పనా ఆకాశస్వా నిర్విశేషత ప్రతిపత్తవ్యా శంకరుల యొక్క సలహా ప్రతిపత్తవ్య తెలుసుకోవాలి మీరు విధంగా తెలుసుకోవాలి ఈశ్వరుడు గురించి సర్వకల్పనా హిత్వ ఈశ్వరుడి దగ్గర వచ్చేప్పటికీ మీరు ఏ రకమైన కల్పనలు పెట్టద్దు సకల కల్పనలను విడిచిపెట్టండి విడిచిపెట్టి ఈశ్వరుడు ఆకాశము వంటి వాడు అని ఆకాశం గురించి చెప్పండి మీరు ఆకాశం గురించి ఒడ్డు పొడుగు నిడివి చెప్పండి ఉండవు ఎరుపు నలుపు తెలుపు ఇలాగ ఏడు రంగులు ఉన్నాయి ముప్పై రంగులు ఉన్నాయి ఏ రంగు చెప్పండి ఉండవు బరువు తేలిక చెప్పండి ఉండదు రుచి అవి ఉంటాయి ఉండవు ఆకాశం గురించి ఇంకా మీరు ఏం చెప్తారండి ఎలా చెప్తారు నిర్విశేషత ఏ రకమైన పర్టికులారిటీ విశేషత అంటే పర్టికులారిటీ లేకపోవడమే ఆకాశం యొక్క లక్షణం అన్ని విశేషతలను రోసిపుచ్చితేనే మీకు ఆకాశం యొక్క స్వరూపం తెలుసు ఈశ్వరుడు కూడా ఆ విధంగానే తెలుసుకోవాలి ఆ విధంగా ప్రతిపత్వ్య అలా తెలుసుకోవాలి మరైతే శివుడని విష్ణువని రాముడని రూపాలు ఉన్నాయంటే అవి ఈశ్వరుని యొక్క ఉపాసన కోసం మనం పెట్టుకున్న రూపములు ఈశ్వరుడు ఏకదేశీకాడు రూపము అన్నది రూపం అంటే ఏకదేశం అయిపోతుంది కాబట్టి ఉపాసన కోసం పెట్టుకున్నది ఆరంభంలో మనస్సుకి ఆరంభంలో ఉపాసన కోసం పెట్టుకున్నది కాబట్టి తెలుసుకోవడం దగ్గరకు వచ్చేప్పటికీ ఆకాశము వలె నిర్విశేషుడు ఈశ్వరుడు అని తెలుసుకున్న వాళ్ళు ఆకాశవత్ సర్వగతశ్చ నలిప్యతే లోకదు బాహ్యశ్రుతిశతేభ్య తెలుగులో కావుల కల్పనలను అన్నింటినీ విడిచిపెట్టి పరమాత్మ ఆకాశమువలే నిర్గుణ నిరాకారమని తెలియవలేదు ఎందుకంటే ఆకాశమువలే సర్వవ్యాపకుడు మరియు నిత్యుడు సంసారమునకు అతీతులకు పరమాత్మ ప్రాణుల దుఃఖముతో లేపమును పొందడు బాహ్య అంటే అతీతుడు బాహ్య అంటే అతీతుడు ఇది అబావ్ లోక దుఃఖే లోకం అంటే ప్రాణులు జనులు వీళ్ళ దుఃఖం ఉంటున్నాయి ఇప్పుడు దేవుడు హృదయంలో ఉన్నాడు వీడు హృదయంలో దుఃఖం కూడా ఉంది దేవుడితో బట్టుగా ఆ దేవుడికి ఈ దుఃఖం అతుక్కుంటుందా దానికి శ్రీరామకృష్ణ గారు దృష్టాంతం చెప్పారు ఈ బొగ్గులు బొగ్గులు దాచుకునేటువంటి ఒక చిన్న గూడులాగా ఒకటి ఉంటుంది రూమ్ లాగా దాంట్లో బొగ్గులు వంట వండుకునే బొగ్గులు అక్కడ నిలవ పెట్టుకుంటారు బస్టాల్ బొగ్గులతో వంట కదా కుంపట్లో బొగ్గులో ఆ గదిలోకి వెళ్ళి ఓ ఐదు వస్తే ఎంతో కొంత బొగ్గు వీడికి అట్టుకోక తప్పదు కానీ ఆకాశానికి మాత్రం బొగ్గు అంటుకోదు ఆ గదిలో ఉన్న ఆకాశానికి కూడా బొగ్గు అంటుకోదు ఈశ్వరుడు అట్టివాడు అని చెప్పేవరాలిప్యతే లోకదున బాహ్య ఇప్పుడు ప్రతి ప్రాణి హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు ఇప్పుడు ఒకడు ఆరోగ్యంగా ఉంటాడు ఇంకొకడు రోగంతో బాధపడుతూ ఉంటాడు ఇద్దరు హృదయాల్లో ఈశ్వరుడు ఉంటాడు ఇప్పుడు ఈశ్వరుడు ఆరోగ్యంగా ఉన్నవాడు సుఖమా లేకపోతే రోగి యొక్క దుఃఖమా రెండు ఉన్నాయి నా ఆత్మానం ఈ నా ఎక్కడో గర్బ ముందు పెట్టాలి తీసుకెళ్ళి నాదో ప్రారంభం అవుతుంది బ్రహ్మ విలక్షణం కల్పజేత్ అక్కడే నా కల్ప కాబట్టి ఆత్మను బ్రహ్మ భిన్నంగా మీరు కల్పించకూడదు ఆత్మ చెప్ బ్రహ్మ బ్రహ్మ భిన్నంగా ఆత్మను కల్పించటం అన్నది చాలా తప్పు దానికే బ్రహ్మహత్య అంటే వేదాంతల బ్రహ్మహత్య ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మ ఆత్మ భిన్నం అనుకోండి సపోజ్ ఇప్పుడు బ్రహ్మ అనాత్మ అవుతుంది అనాత్మ అయితే జడమవుతుంది ఎందుకంటే ఆత్మచేతనం అనాత్మ జడమవుతుంది దృశ్యం అవుతుంది వినాశి అవుతుంది బ్రహ్మను జడగొట్టేసావు కదా బ్రహ్మను జడగొట్టేసావు కదా అయిపోయింది కదా ఇప్పుడు దేవుడికి పెళ్లి నావో సంసారం చేసి పారేసావు దేవుడు ఇప్పుడు ఆయన పెళ్లి కాకుండా ఉంటే నువ్వు పెళ్లిలో నువ్వు దుఃఖంలో ఉంటే నీకేదైనా రక్షణ కల్పిస్తుంది ఆయన కూడా పెళ్లి చేసి కూర్చోబెడితే దీ పెళ్ళి దుఃఖాలు అయితే దీవిస్తుంది సరసన చేరితే నువ్వెళ్ళి దేవుడు సరస్సు చేరాల్సింది పోయి దేవుడు తీసుకొచ్చి మీ సరసన కూర్చోబెడితే అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ వివాహము అనేది కళ్యాణము అనేది ఉడికే ఒక భావన ఈశ్వర భావన చేయటం కోసం అలా పెడతారు తప్ప దాన్ని యథాతథంగా లెటరల్గా తీసుకోద్దు అని నా ఓకే ఎనివే సో బ్రహ్మ విలక్షణము ఆత్మ అని మాత్రం కల్పించద్దు అలాంటి కల్పన చేసుకోద్దు అలాంటి కల్పన మీరు చేస్తే ఎలా ఉంటుందో తెలుసిన ఉష్ణాత్మకే ఇవ అగ్నౌ శేతైక దేశం న అలాగా న పెట్టుకోవాలి అగ్ని అగ్నిస్వరూపం ఏమండి వేడి వేడి ఏ స్వరూపముగా గల అగ్నియందు ఓ మూల చల్లగా ఉండును అని కల్పిస్తే అది ఎంత తెలివితేటట్లుగా ఉంటుందో ఆ రకంగా బ్రహ్మయందు ఆత్మభిన్నంగా ఉంటుందని కల్పిస్తే అలా ఉంటుంది అగ్ని యొక్క స్వరూపము వేడి నేను ఇది పాటించుతుంటే ఏమై ఏమన్నా అలా చెప్తున్నారు మరి ఇక్కడ చల్లగా ఉంది కదా అక్కడ వేడిగా ఉంది ఇక్కడ చల్లగా ఉంది కదా అంటే అక్కడ అగ్ని లేదనమాట అగ్ని ఉంటే వేడిగానే ఉంటుంది కాదండి చల్లగా ఉందంట అంటే అగ్ని లేదనమాట అగ్ని ఉండి అగ్నిలో ఏకదేశము చల్లగా ఉండును అని కల్పించకూడదు ఇంకా ఏం కల్పించకూడదంటే ప్రకాశాత్మకేవా సవితరి తమ ఏకదేశం సూర్యుడంటే ప్రకాశస్వరూపుడే సూర్యుడు ఆ సూర్యునిలో ఓ మూల చీకటిగా ఉంటుంది అని కల్పించకూడదు సూర్యుల్లో ఓ మూల చీకటిగా ఉంటుందంటే ఏమన్నా అర్థం ఉంది అలాంటి కల్పన చేయకూడదు స్వరూపానికి విరుద్ధమైనటువంటి కల్పన చేయకూడదు సర్వకల్పనాపనయనార్థసారపరత్వాత్ సర్వోపనిషదాం ఈ పైన వచ్చింది వాక్యం మళ్ళీ రిపీట్ చేశారు ఎందుకంటే ఉపనిషత్తులన్నిటి యొక్క ప్రయోజనం ఇది ఒక్కటే తెలుగులో ఏమంటేశామంటే వేడియే స్వరూపము కాగల అగ్ని ఎందు చల్లని భాగము నువ్వలే ప్రకాశస్వరూపుడుకు చీకటి భాగము నువ్వలే ఆత్మ బ్రహ్మ కంటే భిన్నమని కల్పించరాదు ఎందుకంటే ఉపనిషత్తులన్నింటికీ సారభూతమైన తాత్పర్యము కల్పనలనన్నింటినీ తొలగించుట అనే ప్రయోజనమే అయి ఉన్నది తస్మాత్ నామూపధినిర్మిత ఆత్మని అసంసారధర్మి వ్యవహారా ఆత్మని అసంసార ధర్మిని ఆత్మ ఆత్మ ఆత్మ అంటే నేను అని అర్థం నేను ఆత్మ నా స్వరూపము ఆత్మ నేను ఏదో అదే ఆత్మ దాన్ని అలా తెలుసుకోవాలి నేను ఏదో అదే ఆత్మ ఆత్మ ఎందు సంసారము లేదు సంసార ధర్మములు లేవు అసంసార ధర్మిని సంసార ధర్మములు లేవు సో అంటే ఏమిటి ఆత్మయందు సుఖ దుఃఖ ధర్మములు లేవు. లేవు పుణ్యపాప లేవు ధర్మ అధర్మా లేవు మిత్ర శత్రు లేవు ఏమీ లేవు ఆత్మయందు సంసార ధర్మములు లేవు అటువంటి అసంసార ధర్మిని ఆత్మని నామరూప ఉపాధి నిమిత్తములైన సకల వ్యవహారములు ఉంటాయి ఎన్నో వ్యవహారాలు వచ్చాయి సర్వే వ్యవహార అలాగే ఒక వ్యవహారం ఏమిటంటే ఆత్మకర్త అని వ్యవహారం పెట్టి ఒక కర్మం చేయడం ఆత్మభోక్త అని వ్యవహారం పెట్టి భోగాన్ని అనుభవించడం సుఖి ఆత్మ అంటే నేను సుఖిని నేను సుఖిని అనుకుని సుఖాన్ని అనుభవించడం ఎంతసేపు ఉంటుంది పూజ స్వామీజీ చెప్పినట్టుగా సుఖి దుఃఖీ సుఖి దుఃఖీ అలా పోతా కాబట్టి నేను సుఖిని అనే సంసార ధర్మాన్ని ఆత్మ ఎందు పెట్టుకోవడం అనే ఒక వ్యవహారం ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది వ్యవహారం సర్వే వ్యవహారా ఆత్మకర్త భోక్త సుఖీ దుఃఖీ పుణ్య పాపి పుణ్యము గలది ధర్మము అధర్మము అని ఇన్ని వ్యవహారాలు ఉన్నాయే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఉపాధిని బట్టి వచ్చాయి స్వతహగా ఉన్నవి కావు ఏమిటి ఆ ఉపాధి అంటే ఏమిటి నామరూపాలే ఉపాధి అంటే నామరూపాలే మీకు అంతకంటే వేరే ఏం కాదు ఉపాధి అంటే నామరూపాలే ఎలాగంటే ఇప్పుడు జలాశయం ఉన్నది ఆ జలాశయంలో ఓ కదలికి వస్తుంది మీకు కొండ కనపడుతుంది మీరు కొండలాగా కనపడుతుంది మీరు తాడుగా కనపడుతుంది మీరు చేపలా కనపడుతుంది మీరే ఈ మధ్యనే ఇలాంటివన్నీ చేస్తున్నారని నేళ్లతోటి ఈ జట్లు పెడతారు ఈ జట్లు ఎలా కనపడతాయంటే అదేదో ఒక పెద్ద ప్రాసాదనలా కనపడతాయి చేపలా కనపడతాయి లేకపోతే ఓ సిలిండర్లా కనపడతాయి లేకపోతే బాల్లాగా కనపడుతుంది నీరు అన్నీ నీరే ఇప్పుడు అదిగో బాల్ అంటాడు ఏమిటి వాటి బాల్ డే నామరూప నీరు సిలిండర్లాగా అదో సిలిండర్ అంటారు వాట్ ఈజ్ సిలిండర్గా వాట్ ఈజ్ సిలిండర్ నామరూప వాట్ సిలిండర్ ఇల్ లో సిలిండర్ యూ హ్యావ్ ఓన్లీ వాటర్ దెన్ వాట్ ఈజ్ దిస్ సిలిండర్ నామరూప కాబట్టి ఆ నామరూపములే ఉపాధిగా అవే కండిషన్ చేస్తాయి ఉపాధి అంటే కండిషనింగ్ నామరూపముల కండిషనింగ్ని బట్టి ఆత్మయందు కర్తృత్వ హోక్తృత్వాది సకల వ్యవహారములు వచ్చాయి వీడు దేహమే నేను అనుకుంటాడు దేహములో కర్మేంద్రియాలు ఉంటాయి కర్మేంద్రియముల యొక్క ఉపాధిని బట్టి కర్త అవుతాడు జ్ఞానేంద్రియముల ఉపాధిని బట్టి భోక్త అవుతాడు బుద్ధి ఉపాధిని బట్టి కర్త అవుతాడు విజ్ఞానం యజ్ఞంతముతే కర్మాని తను తె సో బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి దా అంటే విజ్ఞానమయ కోశం బట్టి కర్త అవుతాడు ఆనందమయ బట్టి భోగుక్త అవుతాడు ఈ ఉపాధునులు బట్టి అవుతాడు ఈ ఉపాధులు ఏమిటివి నామరూపాలు మిథ్యోపాధులు ఉపాధి కూడా మిథ్యే కాబట్టి ఇది ఎలాగంటే మిథ్యా రజ్జువును చూసి మిథ్యా సర్పమని భ్రమపడ్డాము కాబట్టి నామరూప ఉపాధి కృతమైన వ్యవహారములే తప్ప ఆత్మస్వరూపంలో సంసార ధర్మములు ఎవ్యూ లేవు రూపం రూపం ప్రతి ఇవి కఠోపనిషత్తు వాక్యాల మీరు కఠోపనిషత్తులో చెప్పారు అగ్ని ఉంది అగ్ని కచ్చలో అగ్ని ప్రకటమైనప్పుడు ఎలా ఉంటుంది ఎర్రటి మంట ఉంటుంది గ్యాస్లో ప్రకటమైనప్పుడు ఎలా ఉంటుంది బ్లూ మంట ఉంటుంది ఎసిటిలీన్ ఆక్సి ఎసిటిలీన్ ఫ్లేమ్లో ప్రకటమైనప్పుడు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది అగ్ని అట్ల కాడలో ప్రకటమైనప్పుడు ఎలా ఉంటుంది నాల్లగా ఉంటుంది చేపట్టుకుంటే ఈ అట్ల కాడ దృష్టాంతం అది చాలా డేంజర్ నాకు నాకు బాగా మనస్సుకి వెంటనే తట్టి దృష్టాంతం ఎందుకంటే వీడు అట్లకాడ ఇలా పట్టుకుంటాడు పట్టుకుని చూపిస్తాడు ఏదో రాడికి వెళ్ళి చేయబట్టుకుంటాడు చేయకండి చెప్పాలి అట్లా కాడ ఇగో ఇది వేడి కావద్దు రోజు ఏదైనా హార్ట్ ఆబ్జెక్ట్ ఇయో ఇది వేడిగా ఉన్నారో ఇది చూసి గమనించండి అని చెప్పాలి మీరు అలా తెలిసి మాట్లాడు కోరుకుంటే వాడు వచ్చి చేస్తాడు దాన్ని ఎందుకంటే కొంత చేపల ఉంటుంది మనిషిలో అది ఏదైనా ఉంటే దృష్టి ఉంటుంది మనిషి యొక్క స్వభావం అది ఆ తెల్లగా ఉండవు ఏదో వాడు ముట్టుకోవాలో పట్టుకోవాలో ఉంటుంది అది కొట్టుకుంటాడు పట్టుకుంటా ఏమైందంటే ఈజ్ గాడ్ చెప్పాలి కాబట్టి అదే అగ్ని అట్ల కారలో ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది రూపం రూపం ప్రతి రూపో బ రూపం ప్రతి రూప అంటే రూపం అంటే కట్టె రూపం బట్టి ఒక రూపం ప్రతి రిఫ్లెక్షన్ రూపం దాని ఇమేజ్ దానికి తగ్గట్టుగా ఉంటుంది కట్టెలో ఒక రూపంగా ఉంటుంది కట్టె రూపం మార్చండి కచ్చిపోయి గ్యాస్ వచ్చిందనుకోండి మళ్ళీ ప్రతి రూప దట్ విల్ బీ డిఫరెంట్ అలా విప్స రూపం రూపం ఉద్దిశ్య ప్రతి రూప ప్రత్యేక రూప రూపము కలది ఆ రకంగా మీకు అగ్ని కనపడుతుంది ఆత్మ కూడా అంతే పర్లేదు చూడండి లైఫ్ అండి లైఫ్ ఈస్ ద లైఫ్ పవర్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ లైఫ్ సో ఈ పవర్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడనుకోండి వాడిలో పవర్ ఆఫ్ లైఫ్ ఆ స్పోర్ట్ రూపంగా ప్రకటన అవుతుంది ఓ విద్వాంసుడు ఉన్నాడనుకోండి వాడిలో వాగ్ రూపంగా పాండిత్య రూపంగా అంతా లైఫే పాండిత్య రూపంగా ప్రకటన అవుతుంది ఓ క్రిమినల్ ఉన్నాడనుకోండి క్రైమ్ రూపంగా ప్రకటన ఆ ఉపాధిని బట్టి ప్రకట ప్రకటన అవుతుంది లైఫ్ ఆ జరధర పాకీ విధంగా ప్రకటన పులిలో ఉందనుకోండి జంతువులు వేస్తూ పరిగెత్తే విధంగా లేడీలో పరిగెత్తే విధంగా ప్రకటన కప్పలో గంటీ విధంగా ప్రకటన అంటే లైఫ్ ఈ వాక్కు కూడా అంతే పరాపశ్యంతి మధ్యమా వైఖరి అని వాక్ ఉంది పురుషుడు మాట్లాడితే బొంగురుగా ఉంటుంది స్త్రీ మాట్లాడితే కొంత సున్నితంగా మధురంగా ఉంటుంది ఆ భాగ్య వాక్ కానీ ఈ మాధుర్యము ఈ పారుష్యము పరుషత్వము ఇవి కంఠం తర్వాత వచ్చినవి తప్ప కంఠానికి ముందు వచ్చినవి కంఠానికి వెనక్కాల లేవు కంఠానికి వెనకాల వాస్తు ఏకరూపంగా ఉంటుంది ప్రాణశక్తి రూపంగా ఉంటుంది ఆ ప్రాణశక్తి పురుషుడైనా ఒకటే స్త్రీ ఒకటే సంగీత ఒకటే బొంగు ఒకటే ఆ ప్రాణశక్తి ప్రకటమైనప్పుడు ఒకటి సంగీతం అవుతుంది ఇంకోటి మరొకటి ఏ ఒకటి పొగుడుతాడు ఇంకొకటి తిట్టుతాడు అది కూడా వాక్కు ప్రకటమైనప్పుడే ప్రకటం కాకముందు ఒకే ప్రాణశక్తి కాబట్టి రూపం రూపం ప్రతి రూపం ఈ పలు రకముల నామూపాలను చూచి తత్వంలో బహుత్వాన్ని భావన చేయుట చాలా పెద్ద పొరపాటు ఏకస్వథా సర్వభూతాంతరాత్మ ఆ రకంగా అనేకములైన వాక్యాలు ఉంటాయి ఇంట్లో రూపం రూపం ప్రతి రూపో బహువా అంటే ఆ పరమాత్మ ప్రతి రూపమునకు తగ్గట్లుగా ఆయను అనువాదం చేయాలి కదా రూపం రూపం ప్రతి రూపో బహువా అంటే ప్రతి రూపానికి తగ్గట్లుగా అయ్యాడు ఆ రూపానికి తగ్గట్టుగా అక్కడున్న రూపానికి తగ్గట్టుగా పరమాత్మ ప్రకటమవుతూ ఉంటాడు ఆవులో పరమాత్మ ఉంటాడు గేదెలో పరమాత్మ ఉంటాడు ఆవులో పరమాత్మ చాలా సెన్సిబుల్గా ఉంటాడు గేదెలో పరమాత్మ చాలా ఇన్సెన్సిబుల్గా ఉంటాడు ఒకే పరమాత్మ ఆవు కొంచెం తక్కువనే దానికి తెలిసి తప్పుకుంటుంది గేదె తప్పుకోదు ఉన్నది ఒకే ప్రాణశక్తి కానీ ఎంత తేడా ఉన్నదో తమో గుణము రజోగుణము దాన్ని బట్టి భేదం వస్తుంది అలాగే తర్వాతి వాక్యం కూడా సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాని కృత్వాను యదా ఇత్యవమాది మంత్రవర్ణేభ్య ఈ మంత్రం విలుంటారు మీరు ఇప్పుడు నేను చెప్పిన మంత్రం పురుష సూక్తంలో వస్తూ ఉంటుంది నేను ఒకసారి పురుష సూక్తం చెప్తున్నా సుస్వరంగా పురుష సూక్తం చెప్పడం అదో పెద్ద పుణ్యం ఎందుకంటే పురుష సూక్తం మీరు వింటూ ఉంటారు శివులకి దూది కానీ లేకపోతే వివ ఉంటే ఒకటి కూడా ఉన్నాయం చాలా అధ్వానంగా ఏ రోజు ఇప్పుడు ఉంటారు ఎనీవే సో నామాని కృత్వా యదాస్తే అనే ఆ వాక్యం దానికి అర్థం ఏంటంటే ఏ పరమాత్మ సకలములైన రూపములను రచించి వాటికి పేర్లను పెట్టి వాటి ద్వారా పలుకుతూ ఉన్నాడు అంటూ చెప్పే మంత్రవాక్యములను బట్టి మనకి సంగతి తెలుగుతున్నది సో ఆ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే ధీర ధీర అంటే అన్నీ తెలుసున్న పరమాత్మ నామరూపములను పెట్టి సర్వాధి రూపాన్ని విచిత్ర పిల్లలు అనువాదం చేసి రాసిందే దానికి అర్థం సో రచించి విచిత్ర అంటే సకలములైన సర్వాను రూపాన్ని విచిత్ర్య అంటే సకలములైన రూపములను రచించి నామాని కృత్వ వాటికి పేర్లను పెట్టి అభివదన్ ఆ పేర్లను పలుకుతూ ఉన్నాడు పరమాత్మ పలుకుతూ ఉన్నాడు ఎవడండి ఎప్పుడు పలుకుతున్నాడంటే నువ్వు పలుకుతున్నావు కదా నువ్వు పలుకుతుంటే పరమాత్మే పలుకుతున్నాడు పరమాత్మ పలుకుతాడంటే వీడి ద్వారానే పలుకుతాడు ఎప్పుడు కూడా పరమాత్మ అనేవాడు ఈ మనుషుల ద్వారా పశువుల ద్వారా వీటి ద్వారానే పలుకుతూ ఉంటాడు అంతేగాని ఆయన వచ్చి ఆకాశం నుంచి మళ్ళీ ఏం ఏం పురాణం కాదుగా ఆకాశం నుంచి వాళ్ళు పలికారు ఆకాశవాణి ఇప్పుడు ఆకాశవాణి అన్నది లేదనుకుంటా ఉందా దూరదర్శనలో పడిపోయారు అందరూ వాణిపోయి దర్శనం వచ్చి ఒకప్పుడు నేను రేడియోలో ఏవో ప్రసంగాలు చేసి చాలా గొప్పగా ఫీల్ అయ్యింది పాల ఈ సంసారం ఎలాంటిదంటే హరతి నిమేషాత్ కాళసర్వం శంకరులు శంకరుల వాక్యాలు అలా ఉంటాయి దినయామి సాయం ప్రాత శిశిరవసంతౌ పునరాయా ఆయా అంటే ఆయాతి ఆయాత అంటే వివచనం దినయామిౌ పొగలు రాత్రి పొగలు రాత్రి పొగలు రాత్రి పునరా వస్తూ ఉంటాయి సాయం ప్రాత సాయంకాలం పొద్దున సాయంకాలం పొద్దు వస్తాం అలా వస్తూనే ఉంటాయి శిశిర వసంతం వేసవికాలం శీతకాలం లేదా చలికాలం వేరే ఎండాకాలం వస్తూ ఉంటాయి కాల క్రీడ కాలము క్రీడ పాట ఉంటుంది ఈ ఫుట్బాల్ ఉంటుంది కాబట్టి అది అలలో ఇటుపోతుంది లెఫ్ట్ అయిపోతుంది మనం ఇక్కడ కూర్చొని చూసుకోండి అలలో అటుపోతుంది అదే అటుపోయి గోలుకు వెళ్తుంది ఏమంటే గోలుకు వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు మళ్ళీ పడ ఇటు వచ్చేస్తుంది మళ్ళీ ఇటు నుంచి అటుపోతుంది అటు నుంచి ఇటు పోతుంది క్రీడ ఆట ఇట్ స్పోర్ట్స్ కాల క్రీడతేయు కాలానికి క్రీడ మనకేమో ప్రాణ సంకటము పిల్లికి చెలగాటము ఎలక్కి ప్రాణ సంకటము అని అలాగే కాలానికి క్రీడ వీడి ఆయుష్ క్షీణం తదపి నముంచెషా వాయు తదపి అంటే తథాపి అయినప్పటికీ ఆశా వాయు వీడు గాలి తీరుస్తూ ఉంటే దాంట్లో ఆశ వస్తూ ఉంటుంది ఈ ఆశ అనే గాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలోకి ఆశ ఆశ అంటే దురాశ అని అర్థం అది మాత్రం నముంచ విడిచిపెట్టుటలేదు అయినా అలా చెప్తారు వైరాగ్యం కోసం నత ఆత్మన సంసారిత్వం ఆ వాక్యం రేపు పూర్తి చేద్దాం ఓం పూర్ణ పూర్ణ